కీర్తన సంఖ్య ఎనభై ఎందు పడమితిమో ఎరగము మా కందువ శ్రీహరికరుణే కాకా ఏటి జన్మమో ఎరగము పరమేటిదో ఏమి ఎరగము గాటపు కమలజు కాచిన ఈ నాటకుడే మా నమ్మిన విభుడు ఎవ్వారు వెలుపులో ఎరగము చురలెవ్వరో ఏమిరగము రవ్వగు శ్రీ రమనుడు మాకు అవ్వనజోదరుడు అంతరియామీ ఇంకా నేటిదో ఎరగము ఈ అంకెల బాముల అలయము జంకెల ధనుజుల చదిపిన ఇరు వెంకటేశుడు మావిడువని విభుడు